కీర్తన ఐదువందల రెండు నమ్మితి నితడు దయానిధి మరగులు మొరగులు మరీ ఇక లేవు వేదోద్ధననుడు విశ్వరక్షకుడు ఆదిమూర్తి శ్రీ అచ్యుతుడు శోధించి కొలిచితి సుముఖుడై మమ్మేలే ఏ దిశ మాపాలనితడే కలడు పరమపురుషుడు ఆపన్ నివారకుడు హరిశాంతుడు నారాయణుడు శరణంటిమితడు చేకునికాచెను తరవాతి పనులా తప్పడితడు హృదయాంతరంగుడు ఈశ్వరేశ్వరుడు ఇదివో శ్రీవెంకటేశ్వరుడు వెదకితి మీతడు విడువడు మమ్మిక తుదకును మొదలికి దొరకినవాడు